ఇతగినచే దేవ శ్రీపతి నామ విన్నపము అత్తిది దాసుడనైతి అపరాధమున ఉన్నవ జగమును నడచెడి సహజమే ఇంతే కాక వెగడన చేతల వేరే ఉన్నవ జిగి కర్మ విలజేయించే కాపురమే కాక నిగిడి నా వల్ల వేరే నిర్పు నేరాలు ఉన్నవ పంచమహాభూతాల స్వభావము నింటే కాక రి కౌమార యవన జరాల సలే కాక గరిమ నాకు వేరే వికారాలున్నవా ఇరవై శ్రీవేంకటేశా నీ కల్పితమి కరుణించు మీ ఆత్మ కౌగాముని